అసలేం జరిగిందంటే యాభై ఐదవ అధ్యాయం ఐఏఎస్ గుండె లోతుల్లోంచి ఆరు జిల్లాకి కలెక్టర్గా పనిచేసే రోజులే ఒక ఐఏఎస్ అధికారికి నిజమైన పరీక్ష దినాలి జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల మీద అజమాయిషీ చేసే అధికారం ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోస్టల్ టెలిఫోన్ సెంట్రల్ ఎక్సైజ్ వగేర శాఖల అధికారులు సైతం కలెక్టర్ మాటలను గౌరవించడం అనేది బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న రివాజ్ వివిధ సాంస్కృతిక సాహిత్య క్రీడా సంస్థల వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు తాము చేసే ప్రతి కార్యక్రమానికి కలెక్టర్ గారే ముఖ్య అతిథిగా రావాలని కోరుకుంటూ ఉంటారు ఇక ప్రజలు గౌరవించడం సరే ఇలాంటి పొగడ్తలో నిండిన సత్కారాల మధ్య రకరకాల కమిటీలకు చైర్మన్గా పెరిగిపోతుండే పని ఒత్తిడి మధ్య ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకునే అవకాశం తగ్గుతూ ఉంటుంది మన చుట్టూ మీరే నిజమైన పబ్లిక్ సర్వెంట్ సార్ అనే వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఇది నిజమని నమ్మే భ్రమలో వాస్తవ పరిస్థితికి దూరం అయిపోతూ ఉంటాం బాగా చేస్తున్నామని కింది ఉద్యోగులు చెప్తున్నదే నిజమనిపిస్తూ నేను ప్రజల కోసం ఎంత బాగా పనిచేస్తున్నాను అన్న ఆనంద మైకంలో పడిపోతాం నేను ఖమ్మం కలెక్టర్గా జాయిన్ అయిన కొత్తలో రకరకాల వాళ్ళు నన్ను కలవడానికి బంగ్లాగా వచ్చేవాళ్ళు వాళ్లల్లో సామాన్యులు చాలా ఎక్కువ ఇళ్ళ స్థలం కావాలనో పని ఇప్పించమనో అడిగేవాళ్ళు ఎక్కువ నాకు ముందున్న కలెక్టర్ పార్థసారథి బంగ్లాలో ఎక్కువగా జనాన్ని పరామర్శించేవారు ఆ అలవాటు ప్రకారం జనం వచ్చేస్తున్నారు వీళ్ళంతా బంగ్లాకి ఎందుకు రావటం ఆఫీసులో కలవచ్చు కదా అని క్యాంప్ క్లక్ని అడిగాను పార్థసారథి గారు బంగ్లా దగ్గరే చూసేవారు సార్ అన్నాడు ఇప్పుడు నేను ఈ విధానాన్ని మారిస్తే పార్థసారథి మంచివాడు ప్రసాద్ కాడు అనిపించుకుంటానేమో అనిపించింది నేను ఇంకేమీ మాట్లాడలేదు అలా కొన్ని రోజులు గడిచాక ఆ విజిటర్లలో రెండు మూడు మొహాలని అంతకుముందు చూసినట్లుగా అనిపించింది ఏమయ్యా వచ్చిన వాళ్ళే వస్తున్నట్లున్నారు అని మా క్యాంప్ క్లర్క్ని అడిగాను అలాంటిది ఏమీ లేదు సార్ ఏ ఒక్కడు రెండేసి ఉపకారాలు అడగలేడు కదా సార్ అని జవాబిచ్చాడు నిజమేసమా అనుకున్నాను మళ్ళా నాలుగైదు రోజులు గడిచాక నాకు ఎందుకో క్యాంప్ క్లర్క్ అబద్ధం చెప్తున్నా అనిపించింది ఈసారి నాకు అనుమానం వచ్చిన విజిటర్ని పట్టుకున్నాను ఏమయ్యా నువ్వు ఇంతకుముందు ఒకసారి వచ్చావు కదా లేదు సార్ ఇదే మొదటిసారి అన్నాడు భయపడుతూ విజిటర్ రిజిస్టర్లో అతని పేరు చిరునామా తనిఖీ చేస్తే అతను మొదటిసారిగా వచ్చిన మాట నిజమేనని తేలింది మరి నాకు ఎందుకు అలా అనిపించింది అతను డబాయించాను నువ్వు ఇదే రంగు ఇదే చిరిగిన చొక్కా వేసుకుని వారం క్రింద నా దగ్గరకు వచ్చావు ఇప్పుడు బొక్కా వాడు వలవలా ఏడ్చేశాడు నేను ఇదే మొదటిసారి వస్తున్నాను సార్ బహుశా వారం క్రింద ఈ చొక్కా వేసినా వచ్చి ఉంటాడు సార్ అంటూ వెక్కుతున్నాడు నీ చొక్కా వేసుకుని ఇంకోటి ఎలా వస్తాడయ్యా చెప్తున్నావా లేదు సార్ ఈ చొక్కా నాది సార్ బంగ్లా గేట్ బయట అద్దెకి తీసుకున్నాను నిర్ఘంతపోయాను అంటే వారం క్రితం ఇదే చొక్కాతో వేరెవరో వచ్చిన మాట నిజమా మరి ఇదే చొక్కా నాలుగైదు సార్లు వచ్చింది నా దగ్గరికి అంటే ప్రతిసారి వేరు వేరు మనుషులే వచ్చి ఉంటారా వెంటనే ఆ చొక్కాలు అద్దెకిచ్చేవాడిని లక్కురమ్మని మా వాళ్ళకి ప్రమాయించాం వచ్చాడు వాడికి పెద్ద బండి ఉంది ఆ బండి నిండా చొక్కాలే రకరకాలుగా చిరిగిపోయిన చొక్కాలు చిరిగిపోయిన పంచీలు చీరలు కూడా ఉన్నాయి వాడిని పట్టుకుని ఏమిటి కదా అని ఆరా తీశాను నాకు ముందు పనిచేసిన కలెక్టర్ పార్థశారథికి పేదల పక్షపాతీ పేరు ఆ విషయం ప్రజలకు తెలియాలి కదా తనను చూడటానికి వచ్చేవాళ్ళలో పేదవాళ్ళకే ప్రథమ అవకాశం కల్పించేవాడు ఆ విషయం కలెక్టర్ గారి దగ్గరికి పని మీద వచ్చే అక్కడికి వచ్చాక కదా తెలిసేది మరి అతి పేదవాడిలా కలెక్టర్ గారికి అప్పటికప్పుడు కనిపించడం ఎలా అకస్మాత్తుగా పేదవాడిగా ఎలా అయిపోవాలి అంతే సిబ్బందిలో ఒక తెలివైనవాడు తన స్నేహితుడంతో ఈ పేద బట్టలు అద్దెకిచ్చే వ్యాపారం పెట్టి ఆ పేద బట్టలు అద్దెకిచ్చేవాడు బంగ్లా బయట బ్రిడ్జి కింద ఒక తోపుడు బండి మీద ఈ వ్యాపారం నడుపుతూ బంగ్లాకి నడిచి వచ్చే విజిటర్లకు చెప్తూ ఉంటాడు కలెక్టర్ గారు డబ్బున్న వాళ్ళను పెద్దవాళ్ళను తొందరగా చూడరు పేదవాళ్ళనే ముందు చూస్తారు వాళ్ళతోనే బాగా మాట్లాడతారు మీరు ఇలా మంచి బట్టలతో వెళ్తే మూడు నాలుగు గంటలు పడిగాపులు గాయాల్సిందే ఇదిగో ఈ చొక్క పంచ వేసుకుంటే గంట లోపల కలెక్టర్ గారిని చూసి మీ దరఖాస్తు ఇచ్చి ఆయనతో బాగా మాట్లాడి బయటపడతారు చొక్కకు రూపాయి పంచకు రూపాయి మీ బట్టలు ఇక్కడ పెట్టి తిరిగి వచ్చాక మా బట్టలు మాకిచ్చి మీ బట్టలు తోడుకొని హాయిగా వెళ్ళిపోయింది ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతుంటాయి మన మంచితనాన్ని కూడా సొమ్ము చేసుకునే తెలుగు గల ఈ వ్యవస్థలో కుదవలేదు ఉద్యోగస్తులలో మంచి వాళ్ళు ఉంటారు ముంచే వాళ్ళు ఉంటారు ఎవరు ఎలాంటి వాళ్ళు అని విశ్లేషించుకునే శక్తి ఎవరి మీద ఏ మేరకు ఆధారపడవచ్చును అన్న విచక్షణ జ్ఞానం ఐఏఎస్లకైనా ఐపీఎస్లకైనా అత్యవసరమైన లక్షణాలలో ఒక భాగం అది లేకపోతే ఎలా ఉంటుందంటే నేను ఐఏఎస్ అధికారిగా అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో పశ్చిమ గోదావరి జిల్లాలో శిక్షణ పొందేటప్పుడు ఏలూరు తాలూకాకి తహసీల్దార్గా వేశారు అక్కడ శిక్షణలో ఉండగా ఎవరో మంత్రిగారు వచ్చారు ఆయన్ని ఏదో ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన వాళ్ళు ఆయనకి గెస్ట్ హౌస్ పెట్టలేదు భోజనం ఏర్పాట్లు చేయలేదు నేను ఏం చేయాలో తెలియక నా క్రింద పనిచేసే డిప్యూటీ తహసీల్దార్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ని సంప్రదించాను వాళ్ళు మాకు వదిలేయండి సార్ మేము చూసుకుంటాం అన్నారు మంత్రి ఏర్పాట్లన్నీ బాగా చూసుకున్నారు మంత్రి వెళ్ళిపోయాక వాళ్ళని అడిగాను ఎంత ఖర్చు వాళ్ళు చెప్పారు డబ్బు ఎక్కడిది ఇలా వీఐపీలు వచ్చిన ప్రతిసారి ఎక్కడి నుంచి తెస్తుంటారు మళ్ళీ అడిగాను వాళ్ళు చాలా వినయంగా నా ముందు చేతులు కట్టుకుని చెప్పారు మా టీఏలు డిఏలు ఉంటాయి కదండి వాటి నుంచి తీసి ఇలా ఖర్చు పెడుతూ ఉంటాం సార్ నాకు జాలి వేసింది పాపం వాళ్ళ జేబుల్లో డబ్బుల నుంచి విఏపి సపరిచిం చేయటమా ఎంత అన్యాయం అనుకున్నాను నాలుగు రోజుల తర్వాత ఏదో సందర్భంలో కలెక్టర్ సుబ్రహ్మణ్యం గారిని తెలిసినప్పుడు ఆవేశంగా చెప్పాను ఇలా రెవెన్యూ సిబ్బంది చేత సొంత ఆదాయాల నుంచి విఏపి ఖర్చు పెట్టించడం సార్ మనం ఏదైనా అత్యధి మర్యాదలు భత్యం అనే ఒకటి ఏర్పాటు చేయాలి కదా లేకపోతే వాళ్ళు మాత్రం ఎంతకాలం అలాభరించగలరు సుబ్రహ్మణ్యం గారు నవ్వుతూ నా జాలిబడ్డాడు ప్రసాద్ నువ్వు చెప్పిందే నిజమైతే రెవెన్యూ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఆఫీసుల్లో ఫైళ్ళు చూసే పోస్టులు వద్దని ఫిర్కాలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్ట్ కావాలనో తాలూకా ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్ కావాలనో ఎందుకు ఎగబడుతున్నారు నేను విరమోహం వేశాను వాళ్ళకి తెలుసు పవర్ ఉన్న పోస్టులో ఉంటే బీఐపీలను ఎలా పట్టించుకోవచ్చు తమని తాము ఎలా పట్టించుకోవచ్చు తర్వాత కాలంలో విషయాలు అర్థమయ్యాయి ఒక్క రెవెన్యూ శాఖలోనే కాదు ఏ శాఖలోనైనా ఇదే విధానం రాన్ రాన్ అనేక కొత్త విషయాలు పిలుస్తూ వచ్చాయి ఉద్యోగుల్లో కొంతమంది కేవలం కష్టపడి పని చేయడానికి నమ్మకం పనిచేస్తుంటారు కొంతమంది పని దొంగలు బద్దకస్తులు మాత్రం బాసులు అదమాయిస్తేనే కష్టపడుతున్నారు ఇంకొంతమంది బాసుల బలహీనతల్ని అవసరాలని వెతికి వెతికి కనిపెట్టి వాటిని తమకు అనుకూలంగా వాడుకోవడం కోసం కష్టపడుతుంటారు నేను ఎక్సైజ్ కమిషనర్గా ఉండగా మా అమ్మాయి మాధవిక మద్రాసులో మెడిసిన్ సీటుకు వచ్చింది ఫీజు కట్టడానికి నా దగ్గర ఉన్న సేవింగ్స్ సరిపోలేదు నాతోటి ఐఏఎస్ అధికారి కమల్నాథ్కి ఫోన్ చేసి పదివేలు అప్పుకోవాలి నాను అతను సరే అంటే నా పిఎని పంపించి ఆ డబ్బు తెప్పించి అతని చేతనే చలానా కట్టించాను ఇది జరిగిన మూడో రోజునో నాలుగో రోజునో ప్రముఖ లెక్కర్ వ్యాపారి మాగుంట సుబ్బిరామిరెడ్డి మా ఇంటికి రావడం పుల్లారెడ్డి స్వీట్స్ ప్యాకెట్లో లక్ష రూపాయలు ఇచ్చి స్వీట్స్ అని చెప్పి ఇచ్చి వెళ్ళటం అందులో ఏముందో తెలుసుకున్న వెంటనే నేను అవినీతి నిరోధక శాఖకి ఫోన్ చేయటం సుబ్బరామిరెడ్డి అరెస్టు కేసు గొడవ జరిగాయి ఇంతకీ ఆయన నా దగ్గరికి వచ్చేలా ఎందుకు చేశారు అని ప్రశ్నలకు సమాధానం చాలా తర్వాత ఆయనే చెప్పాడు మీ అమ్మాయికి ఫీజు కట్టలేక అప్పు చేయాల్సి వచ్చిందని చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మీ డిప్యూటీ కమిషనర్ చెప్పి పంపిస్తేనే వచ్చాను సార్ లేకుంటే అంత ధైర్యం చేసి ఉండేవాడిని కాదు ఆయన చెప్పిన డిప్యూటీ కమిషనర్ తర్వాత కాలంలో అవినీతి ఆరోపణలమే సస్పెండ్ అయ్యాడు ఉన్నత స్థాయిలోకి వెళ్లే ఐఏఎస్ ఐపీఎస్లకి ఎలాంటి బలహీనతలు అవసరాలు ఉంటాయో కనిపెట్టి చూసే తత్వం ఉద్యోగుల్లో ఉండటం అసహజం కాదని నా సర్వీస్లో అనేక అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి బలహీనత చిన్నదా పెద్దదా కాదు అసలు ఏదో ఒకటి ఉంటే చాలు అది మద్యం కోసమో మగువల కోసమో మొరగట మొరగట అన్నది విషయం కాదు ఆఖరికి మిరపకాయ బీలంటే ఇష్టపడడం కూడా ఒక బలహీనతగా కనిపెట్టిన పోలీసు ఉద్యోగులు కూడా చూశాను ఖమ్మం కలెక్టర్ గా ఉన్నప్పుడు నా పరిధిలో నేను జిల్లాలో నక్సల్స్ ప్రభావం తగ్గించాలంటే ఏం చేయాలనే దాని గురించి సుదీర్ఘంగా ఆలోచించాను వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ సంచారం రహస్యంగా అడవుల్లో గిరిజన జరుగుతున్నాయి చాలా మంది గిరిజన యువకులను ప్రభావితం చేసి తమలో కలుపుకోవడం జరుగుతుంది ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాల మీద రాజకీయ నాయకుల శుష్క వాగ్దానాల మీద గ్రామాధికారులు భూకామందులు చేసే దౌర్జన్యాల మీద గిరిజన ప్రజలను ఉత్తేజిపరిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసేటట్లు చేయడం ఎవరైనా ఎదురు మాట వినకపోయినా వాళ్లతో క్రూరంగా ప్రవర్తించడం తమని వ్యతిరేకించే వారిని చంపివేయడం ఇలా ఉండేవి ఈ పరిస్థితులను మెరుగుపరచాలంటే దగ్గరదారులు లేవు అందుకే గిరిజనుల ప్రగతి గిరిజనుల ద్వారానే అన్న నినాదంతో గిరిజన యువకులను దగ్గర తీసి ప్రభుత్వ పథకాలను వారి దగ్గర చేయటం వాళ్ళకి ఇతర గిరిజనులకు సహాయం చేయడానికి కావలసిన వనరులు ఏర్పాటు చేయడం వాళ్ళ చేత గ్రామాభ్యుదాయ సంస్ సంస్థలు పెట్టించడానికి ఇలా మొదలుపెట్టి గిరిజన అభ్యుదాయ కార్యక్రమాలు గ్రామ గ్రామాన విస్తరింపజేసాం వేల మంది గిరిజనులు ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా పాలుపంచుకునే విధంగా పరిస్థితి మారింది సంజయ్ గాంధీ కిన్నెరసానికి వచ్చినప్పుడు జిల్లాలో ఈ కార్యక్రమం ప్రభావం గిరిజనుల మనసులో ఎలా నాటుకుందో అందరికీ తెలిసి వచ్చింది అరవై వేల మందికి పైగా గిరిజనులు ఆ సభకు హాజరై ప్రభుత్వానికి ప్రభుత్వ కార్యక్రమాలకి వాళ్ళకి ఉన్న సన్నిహితత్వాన్ని నిరూపించారు ఆ రెండేళ్లలో మెల్లమెల్లగా ఖమ్మం అడవుల్లో నక్సలిటి కార్యక్రమాలు ఉధృతం తగ్గటమే కాకుండా వాళ్ళకి గిరిజనుల అండదండలు సన్నగిలిపి వచ్చాయి ఈ నేపథ్యంలో ఇప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉన్న అప్పటి ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ ఖాన్ గారు ఖమ్మం జిల్లాలో పర్యటించి నక్సలైట్ల ప్రాబల్యం ఎలా ఉందో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు కలెక్టర్ నన్ను కూడా వారితో పర్యటించమని కబురు పంపారు ఆయన తగినంత ముందుగా సమాచారం ఇవ్వకుండా మరుసటి రోజే వస్తున్నారనడంతో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సదాశివరావు అడిషనల్ ఎస్పీ సుదేశన్ వచ్చి ఖాన్గారి పర్యటన వివరాలు నాతో చర్చించారు మరుసటి రోజు ఖాన్ గారు వచ్చారు ఆయన్ని మేమందరం ఖమ్మం ట్రావెల్స్ బంగ్లాలో కలుసుకున్నాం మధ్యాహ్నం భోజనం తర్వాత ఇల్లెందుకు బయలుదేరాం భోజనంలో వడ్డించిన వేడివేడి మెరపకాయ బజ్జీలు ఖాన్ గారికి చాలా నచ్చాయి చాలా మెచ్చుకున్నారు నాకి ఇష్టమని మీకెట్లా తెలుసు అని అక్కడ ఉన్న పోలీసు అధికారులతో హాస్యంగా అడిగారు ఇల్లిందులో కొందరు పోలీసు ఆఫీసర్లతో మీటింగ్ జరిగింది మధ్యాహ్నం తేనీరుతో పాటు మిరపకాయ బజ్జీలు పెట్టారు వేడిగా బాగున్నాయి అక్కడి నుంచి అటవీ మార్గం ద్వారా గుండాల దాకా జీపుల్లో ప్రయాణం సాగించాం దాటిలో రెండు మూడు గిరిజన గ్రామాల్లో పది నిమిషాలు ఆగి గిరిజనులతో ఐజీపీ మాట్లాడేవారు వెళ్లిన చోటల్లో ఆతిథ్యం వేడి వేడి మిరపకాయ బజ్జీలతోనే ఒక చోట అడవి మధ్యలో కుంపటి బాళీ నూనె మిరపకాయ బజ్జీలు వాటికి తోకలా ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కాపుల చూసేవాడికి నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఖాన్ గార్ వైఫ్ క్రీగట్ట ఆయన కూడా ఇబ్బంది పడ్డారు ఇంతలో వైర్లెస్లో ఏదో మెసేజ్ పెద్దగా వస్తుంది నక్సలైట్ని కంట్రోల్ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ వైర్లెస్ సెట్లు ప్రతి పోలీస్ వాహనానికి వైర్లెస్ సెట్లు ఉన్నాయి ఆ సెట్ల ద్వారా సీనియర్ ఆఫీసర్లకు వారి పరిధిలోని అన్ని స్టేషన్లలో జరిగే సంభాషణ వినడానికి అవకాశం ఉంది ఎవరు ఎవరితో మాట్లాడాలని పిలుస్తున్నారో ఎవరు దానికి జవాబు ఇస్తున్నారో వాళ్ళు ఏం ఆ సమాచారాన్నంతా ఎస్పి అడిషనల్ ఎస్పీలు తమ తమ జీపుల్లో కూర్చునే వినవచ్చు ఎవరితో కావాలంటే వారితో మాట్లాడవచ్చు కూడా ఇల్లెందు నుండి వైర్లెస్ ఆఫీసర్ గుండాల పోలీస్ స్టేషన్కి దగ్గరగా మాట్లాడుతున్నాడు చాలా పెద్ద కంఠంతో ఇల్లెందు కాలేం గుండాలా ఇల్లెందు కాలేం గుండాలా ఇల్లెందు పిఎస్ మాట్లాడుతున్నాను ఐజీ దొరగారు ప్రోగ్రామ్ గురించి అంతా సిద్ధమైన అంతా రెడీ దొరగారు ఇల్లెందు వదిలి అరగంట అయింది ఇంకో గంటలో గుండాలు వస్తారు దొరగారితో పాటు కలెక్టర్ దొరగారు ఎస్పీ దొరగారు అడిషనల్ ఎస్పీ దొరగారులు కూడా వస్తున్నారు ఇక్కడ ఖమ్మంలో ప్రోగ్రామాలు బాగా జరిగాయి ఐజీ దొరగారు మిరపకాయ బజ్జీలంటే మహాపిచ్చి వేడివేడిగా అరేంజ్ చేయండి వవర్ అని పెట్టేశాడు జీపులు వింటున్నాం వెనక జీప్లో ఉన్న వాళ్ళు కూడా వింటున్నారని తెలుసు ఐజీ గారి ముఖం ఎర్రబడింది ఏదో అనబోతుండగా అడవి క్లియరెన్స్లో జీపులు ఆగాయి గ్రామం కోసం దిగాం అక్కడ రెండు గిరిజన గుడిసెలు పక్కనే కుంపటి వేడి వేడి మిరపకాయ బజ్జీలు జీప్ జీప్లోంచి ఎస్పీ అడిషనల్ ఎస్పీలు మిగతా పోలీసు అధికారులు దిగుతూ కొంచెం ఇబ్బందిగానే ముఖాలు పెట్టారు వాళ్ళని చూస్తూనే ఖాన్ మండిపడ్డారు ఏమనుకుంటున్నారు ఏమిటిదంతా నేను ఖమ్మం వచ్చింది మిరపకాయ బజ్జీలు తినటానిక ఏదో బాగున్నాయనంటే ఇంత హడావిడా నేనేమో తిండిపోతున్నాను అనుకుంటున్నారా నన్ను మిరపకాయ బజ్జీలతో కొనేయాలనుకుంటున్నారా లేదా ఎగతాళు చేస్తున్నారా ఇలా అంటూ ఆయన ఆవేశంగా అందరి మీద విరుచుకుపడ్డారు ఎవరూ ఎదురు మాట్లాడలేదు ఖాన్ గారు మంచి ఆఫీసర్ చాలా కష్టపడి పనిచేసే అలవాటు ఉంది హైదరాబాద్ కమిషనర్గా మంచి పేరు సంపాదించారు నాకు బాగా పరిచయం నేను పీవీ గారి దగ్గర ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన జంట పోలీస్ కమిషనర్గా ఉండేవారు ఇంతకీ ఇందులో నాకు ఆ విషయం అర్థం కాలేదు వీళ్ళందరించి ఆపరేటర్ ఇప్పుడే కదా మాట్లాడుతూ మృతకాయ గురించి చెప్తున్నాడు మనం వింటూ ఉండగానే ఈ అడవి మధ్యలో జీపు ఆగింది అప్పటికే ఇక్కడ అడవిలో కొంపడి వేడి వేడి రెడీగా ఉన్నాయే అంత వేగంగా సమర్థంగా ఎలా ఏర్పాటు చేయగలిగారు అని సుదర్శన్ ని పక్కకు పిలిచి అడిగాను సామర్థ్యమాన ఆ బొంద ఐజీ గారు ఖమ్మంలో భోజనం చేసేటప్పుడే ఆ బజ్జీలు బాగున్నాయని తనకిష్టమని అన్నారు కదా అంతే ఖమ్మం నుంచి అన్ని స్టేషన్లకి వార్త వైర్లెస్లో వెళ్ళిపోయి ఉంటుంది అందుకే ఇల్లెందులు ఎక్కడ చూసినా అదే ఎందుకైనా మంచిదని మళ్ళీ ఇల్లెందు వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా జ్ఞాపకం చేస్తున్నారు ఈ సరఫరాల విషయంలో మా వాళ్ళు చాలా ఎఫిషియంట్ అన్నారు నవ్వుతూ సుదర్శన్ అప్పుడే నాకు మనోవికాసం కలిగింది దాంతో మిరపకాయ బిజ్యలు నాకు ఇష్టమే అయినా ఈ విషయం నేను పనిచేసిన చోట్ల మాత్రం ఎవరికి చెప్పలేదు